శ్రీగురుభ్యో నమ హరి ఓంపురాణానామా భగవత్పాదశంకరం లోకశంకరం ఓ సహనా సహనై మనం సహకరాలైనా వీతమస్తు మావై శాంతింతి శాంతి ఆత్మైవేదముగ్ర ఆసీత్ నేను మొన్న ఆత్మావా ఇదముగ్ర ఆసీత్ అని చెప్పారు ఆత్మా వై ఇదగ్ర అది అయితే ఉపనిషత్తు ప్రారంభం వాక్యం ఉంది ఇది ఆత్మా ఏవా మొత్తానికి వైకి ఏవాక్య అర్థం ఒకటే ఈ జగత్తు ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టి ఉంది ఇది ముందు దేవుడు ఉన్నాడు తర్వాత జగత్తును సృష్టించాడు అని అలా చెప్తే అది మతం అవుతుంది ఈ జగత్తున్నది ఈ జగత్ దేవించి వచ్చిందో అది దేవుడు అని చెప్తే అది శిలాసు సేవ అది గౌరవించే కాబట్టి గాడ్ హెవెన్ అని మొదలు మతం దిస్ వరల్డ్ in the form of God వరల్డ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తే ఫిలాసఫీ ఎప్పుడూ కూడా వేదాంతంలో అలాగే చెప్తారు ఇదం ఇదం అగ్రే ఆసీ ఈ జగత్తు అగ్రే అంటే సృష్టికి పూర్వము ఆసీలు ఉండేను ఎలా ఉండేను ఆత్మైగా ఆశీ ఆత్మస్వరూపముగా మాత్రమే ఉండే దానికి ఆయన అవతారీ చూస్తూ ఉన్నాము ప్రజాపతి ప్రవర్తి సృష్టిలో హేసి జగత స్వాతంత్ర్యాది విభూత్యుపవర్ణన జ్ఞానకర్మో దైదికొత్సో వర్ణయత్యతమర్థం ఆరభ్యే ఈ బ్రాహ్మణం ఆ విధంగా ఆరంభమవుతోంది తేన కర్మకాండ విహితి జ్ఞానకర్మ స్థుతిస్కృతా భవే సామర్థ్య కర్మకాండ కర్మ ఉపాసన జ్ఞానం అంటే ఉపాసన ఆ అని చెప్పకనే చెప్పినట్లయింది అది సామర్థ్యం ఉంటాయి సామర్థ్యం అంటే చెప్పకనే చెప్పినట్లు తెలుగులో అంట పర్టికులర్గా కర్మకాండలో ఉండే కర్మ ఉపాసన గొప్పవి అనే మాట కనపడుతుంది కానీ ఆ కర్మను ఆ ఉపాసనను చేసిన ఒకనొక జీవుడు ప్రజాపతి అయినాడు అని చెప్పడం ద్వారా ఆ ప్రజాపతికి సృష్టి ఎందు పూర్ణమైన స్వాతంత్ర్యము సృష్టి చేసి దానిని రక్షించేటువంటి ప్రభావము గలదు తర్వాత ఇక్కడ సమస్య వచ్చింది ఉపనిషత్తులో వైదిక సాహిత్యంలో సృష్టి స్థితి లయములకు మూల పురుషులు ఒకడే ఉంటాడు మే ఇక్కడ కూడా భవిష్యకాలు సృష్టి స్థితి సంహారేషు జగత స్వాతంత్ర్యా భూర్తి ఉపవర్ణాలైన ప్రజాపతి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితి ఆయనే ప్రకటన సృష్టి చేసేవాడు ఒకడు ఆకులు ఒకడు వేసి వడ్డించేవాడు ఒకడు ఆకులు తీసేసేవాడు ఇంకొకడు అని చెప్పి సృష్టి చేసేవాడు ఒకడు దాన్ని రక్షించేవాడు ఇంకొక ఆయన ఉపసంహారం చేసే ఆయన ఇంకొక ఆయన వీళ్ళ ముగ్గురు కాపరాలు కొడుకులు మనవాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళకి దెబ్బ దాంట్లో క్యా ఇదంతా కూడా సమాజాన్ని చాలా కకావికలుగా చేసింది అని మహాత్ములు బాపోయింది తర్వాత ముందేమో భేదాన్ని కల్పించి ఆ తర్వాత ఆ భేదాన్ని త్రోషపుచ్చటానికి తిల్లి మొదలు వేస్తూ ఉండడం ముందు అసలు మిమ్మల్ని భేదం ఎవడు భేదం కల్పించడం కల్పించి మళ్ళీ ప్రత్యేకంగా పని భేదం లేదండో అది మాట వస్తా సత్వచిస్తమో గుణాలను ఒకే తత్వము బ్రహ్మవిష్ణు శివాత్మకంగా భాషిస్తోంది మత వాస్తవానికి భేదం లేదు తత్వము హరిహరాత్మకము అని అలాగే మళ్ళీ ఇట్నించుకోండి నరుక్కురాడమ్మా అదో పెద్ద కార్యక్రమం టిక్కనగారు హరిహరాద్వైతాన్ని బోధించారు హరిహరాద్వైతం మళ్ళీ ఇంకో అద్వైతం ఉంది ఉన్న అద్వైతాలన్నీ పూర్తయ్యేసి వీళ్ళు కొత్తగా హరిహరాద్వైతం అని ఇంకో అద్వైతం మరి హరిని హరుణ్ణి ఒక్కటి చేసి బ్రహ్మదేవుణ్ణి ఎటు కాకుండా వదిలిపెట్టేసినట్లయింది సో ఇలాగా ఇది ఒక పెద్ద ప్రవాహం అలా పోతూ ఉంటుంది ఉపనిషత్ సాహిత్యంలో మీకు ఆ సమస్యలేముండవు కాబట్టి ఆ పరమాత్మ ప్రజాపతి ది ఫాదర్ ఫాదర్ దా గాడ్ ద ఫాదర్ సో ఆయనకు అంటే ఎవడో ఒక జీవుడు అలా అయ్యాడు అనమాట జీవుడే దేవుడైనాడు అక్కడే అసలు యూ సీ దాట్ వివక్షితం ఇదంతా కూడా అంటే ఒక జీవుడు ఆ కర్మను ఉపాసనను చేసి కర్మ అంటే అశ్వమేష యాగం ఉపాసన అంటే అశ్వం యొక్క ఉపాసన యోగా అశ్వస్య మేధ్యస్య శిరో వేద శిరుషన్వా నేధ్యో భవతి అనే అది ఉపాసన అశ్వమేష బ్రాహ్మణంలో వస్తుంది వాడు ప్రజాపతి స్థానాన్ని పొందుతాడు కర్మ చేస్తేనే పొందుతానని మీరు అనుకోద్దు పెద్దైకల్లోకజిదేవా ఎవడైతే దీనిని ఇలా ఉపాసన చేస్తాడో వాడు కూడా లోకజిత్ అంటే ప్రజాపతి స్థానాన్ని వాడు కూడా పొందుతారు అంచేతనే ఇప్పుడు హరే రామ హరే రామ మంత్రం ఉంది అది ఇలా కళ్ళు మీరు జపం చేశారనుకోండి అదండి ఉపాసన అంట లేచి నిలబడి జనగలు పట్టుకుని చేస్తే కర్మ అవుతుంది మరి కేతులు కళ్ళు ఉంటే కర్మ అవుతుంది మనస్సు మాత్రమే ఉంటే ఉపాసన అవుతుంది చేతుల కళ్ళు వాక్కు దాంట్లో ప్రవేశపెట్టారనుకోండి కర్మవి కూర్చుంటుంది ఇలా చేపట్లు పుట్టుకునే ఇలా ఇలా డ్యాన్స్ లో చేస్తారు కొంతమంది అయితే మెడలో పెద్ద డోలు ఒకటే వేస్తుంది అది చాలా మొదలు దానికి ఒక పక్క నుంచి వయసుతో డో డ్యాన్స్ కూడా చేస్తారు అది సామాన్యమైన పని కాదు మనం ఊరికే ఉపన్యాసం చెప్పడానికి వస్తాం కానీ ఆ డోలు ఏదో మనం వెళ్ళవేస్తే We will not be able to do anything like that. That is karma. Lot of Krishna Allah has said that, that is not a big upasana. Because karma is not a big deal. What is upasana is not a big deal. That is why he has a big deal. He says that he has a big deal with dynamo. He has a big deal with dynamo. Dynamo doesn't move. డైనమో కదలిక ఉండదు శబ్దం ఉండదు సపోజ్ డైనమోలో శబ్దం వచ్చిందనుకోండి అది ఫాల్ట్ అనమాట డైనమోలో శబ్దం ఉండదు ఫ్యాన్లో గిరే గిర గిరే శబ్దం ఉంటుంది కదలిక ఉంటుంది ఉపాసన డైనమో కర్మ ఫ్యానం అని చెప్పి కాబట్టి ఇదంతా కూడా చెప్పడం శృతి యొక్క తాత్పర్యం వివక్షతం త్వేతం అది సంగ్రహవాక్యమైనది దాన్ని వివరిస్తున్నారు ఏతానకర్మఫలం సంసార భయాదియు శ్రవణాత్ కార్యకారణలక్షణ్యా స్థోల వ్యక్త విషయ్యేతి మరి ఏమిటనుకుంటున్నారు దృఢదారుణిక భాష్యం అలాగే ఉంటుంది ఏ ఇడ్లీలో అవి పుచ్చుకున్నట్టుగా ఏం ఉండదు మామూలుగా ఇతర భాష్యాలు కఠ భాష్యము ఇవన్నీ కూడా సరళంగా ఉంటాయి ఎందు పోలిస్తే ఈ పెద్ద సమాసాలు ఆ స్టైల్ అంతా కూడా కొంచెం జటిలంగా ఉంటుంది ఇదంతా చెప్పబోతున్నారు ఈ ప్రజాపతి స్థానం ఎలా జీవుడికి ప్రజాపతి యొక్క మహిమ సృష్టి ఏమిటవ మహిమ సృష్టి స్థితి సంహారముల జగత్తు యొక్క జగత ఆయనకు స్వాతంత్ర్యము విభూతి ఇత్యాదులు గలవు అని చెప్పదలుచుకున్నారు ఎందుకు చెప్పదలుచుకున్నారో చెప్పమంటారా ఎందుకు చెప్పదలుచుకున్నారు మీరందరూ ప్రజాపతి స్థానాన్ని పొందటానికి ప్రయత్నించండి అని ప్రోత్సహించడం కోసం చెప్పదలుచుకున్నారా అలా అది తీసుకున్నారు అందుకోసం కాదు ఇప్పుడు నేను నేను కథ చెప్తా నా వివక్ష వివక్ష అంటే ఎందుకు చెప్పబోడుకున్నానో మీరు చెప్పాలి నా వివక్ష అయితే చెప్పాలి మీరు గోవా గోవా వెళ్ళినట్లయితే అక్కడ ఆల్ ఇంక్లూజివ్ స్టార్ హోటల్స్ ఉంటాయి దాంట్లో మీరు వెదిస్తారు దాంట్లో ఎయిర్ కండిషన్ ఉంటుంది మీరేమో ఎప్పుడు ఎప్పుడు కాఫీ తాగాలన్నా తాగచ్చు ఇంక్లూజెడ్ ఆల్ ఇంక్లూజివ్ మీరు పది కూడా తాగేసేయండి ఎప్పుడు టీ తాగాలన్నా తాగచ్చు అన్ని డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ హార్డ్ డ్రింక్స్ ఎనీ అమౌంట్ అట్ ఎనీ టైం 24-7, సెవెన్ ఫ్రీలీ అవైలబుల్ ఫుడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ చైనీస్ ఫుడ్ అమెరికన్ ఫుడ్ ఫ్రెంచ్ ఫుడ్ జపనీస్ ఫుడ్ సుషీ అండ్ అట్సెట్రా ఫుడ్ అన్ని కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు ఎప్పుడు కావాల్సే అప్పుడు లభిస్తూ ఉంటుంది ఆల్ ఇన్లూజివ్ ఆల్ ఇన్లూజివ్ అంటే ఇంకా మీరు బిల్లు పే చేయకండి ప్రారంభంలోనే అదంతా కూడా ఆల్సో సెవెన్ నైట్స్ అక్కడ ఉండొచ్చు లేకపోతే ఫైవ్ నైట్స్ ఉండొచ్చు ఏదో పది వేలో ఇరవై వేలో ముందే పుచ్చుకుంటాడు అని వర్ణిస్తున్నాను అనుకోండి నేను నా వర్ణాన్ని చూసి మీకేమనిపిస్తోంది స్వామికి మనల్ని అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు లేకపోతే ఏదో మతలబ్ ఏదో ఉందని ఏదో మతలబ్ ఉంది మతలబ్బుటా బాధ ఆ మతలబ్బు ఏమిటంటే ఎప్పుడు మతలబ్బు చెప్తున్నా మీరు కనుక ఆల్ ఇంక్లూజివ్ అన్నాడని ఆ గోతిలో పడ్డారంటే మీరు ఇచ్చిన దానికి నాలుగు రెట్లు వాళ్ళు వసూలు చేసేస్తారు దానికేమో ఉపాయాలు ఉంటాయి ఏమో కొన్ని ఇంక్లూడ్ కార్నీ ఏమో పెడతాడు ఇన్ బిట్వీన్ ది లైన్ మీరు అది టచ్ చేస్తే బిల్లులో పడుతుంది అది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ ఓ సంవత్సరం తిరగాలి అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి సోమరిధనము అధిక భక్షణము ఇత్యాది లక్షణములు ఏవైతే అక్కడ తెచ్చుకుంటామో వాటి వల్ల బీపీలు షుగర్లు పైకి పోయి మనం డాక్టర్లు చెప్తూ తిరుగుతూ ఉంటాం కాబట్టి దాని మహిమను వర్ణించింది దేనికి వద్దని చెప్పడం కోసం వచ్చింది అందుకోసం వచ్చింది అలాగే ఇక్కడ అమ్మవారి ప్రజాపతి స్థానం వచ్చేస్తుందండి అలా వచ్చేస్తుంది ప్రజాపతి అంటే ఎలా ఉంటుంది ఎలా ఉండేటండి ఏం గరి ప్రశ్న జగత సృష్టి స్థితి సంహారముల ఎందు విభూతి ఉంటుంది స్వాతంత్ర్యం ఉంటుంది ఇక్కడ కూడా కూర్చోవడానికి అవకాశం ఉంది జగత సృష్టి స్థితి సంహారేషు విభూతి స్వాతంత్ర్య ఆది దర్శనం అవన్నీ ఉంటాయి కుర్చీలో కూడా పూర్తమే కనుక అంత గొప్పది కాబట్టి ఈ జ్ఞానము ఇవన్నీ పక్కన పెట్టి ఆ కర్మ ఉపాసన ఏదో చూసుకోండి అని చెప్పడం వల్ల అభిప్రాయం కాదు అభిప్రాయం ఏంటంటే అంతటి సామర్థ్యమున్న ప్రజాపతి స్థానమునందు కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఏమిటా సమస్యలు సర్వమై ఏత జ్ఞాన కర్మ ఫలం సంసార ప్రజాపతి స్థానమును పొందుత అనేది జ్ఞానకర్మ ఫలం అది జ్ఞానం అంటే ఉపాసన మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది జ్ఞానం అంటే ఉపాసన ఉపాసనా కర్మ సో అశ్వమయాగాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు అశ్వ ఉపాసనను ఎవరైతే చేస్తారో వారు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు ఇదంతా కూడా జ్ఞానకర్మ ఫలము ప్రజాపతి స్థానం సో అంటే ప్రాజాపత్య స్థానము అంటే ప్రజాపతి పదవి అదంతా కూడా సంసారంలో అంతర్గతమే అని చెప్పడం కోసం ఆ ప్రస్తావన చేశారు అలంకృత్య శిరఛేద న్యాయమని చక్కగా అలంకారం చేసి ప్రజాప్యత స్థానాన్ని గొప్పగా పొగిడి దాన్ని తలను తీస్తారు అలంకృత్య శిరఛేదం చేస్తూ ఉంటారు కదా సర్వత్ర కుమ్మిడికాయకి రగులు పెట్టి ముగ్గులు వేసి దానికి గొట్లు పెట్టి తప్పమ్ములు పొగలు పడతారు అలాంటివి ఏమో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాజాపత్య స్థానం కూడా సంసారమే సంసారమేలా మామూలుగా మానవ జన్మలో సుఖము దుఃఖము రోగము రొచ్చు వీటితో తంటలు పడుతూ వీటి సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇది సంసారము ఆ ప్రజాపతి స్థానం సంసారం కాదని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే ఇంకొకటి అది కూడా సంసారమే ఏంటండి ప్రజాపతి స్థానం సంసారం మీరు ఎలా చెప్పగలరు అంటే అనేక కారణాలు భయ అరాత్యాది యుక్తత్వ శ్రవణ శృతి చెప్పబోతోంది శ్రవణం ఉంటే మనకి వినబడుతుంది వినబడుతుందంటే శృతి చెప్తుందని అభిప్రాయం ఏమని ఆ ప్రజాపతి గారికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి భయము ఇంకేమిటండి సంసారమేగా భయం ఉందంటే సంసారమే కదా ఇంద్రుడు భయపడుతున్నాడంటే అయిపోయింది వాడు బతుకు సంసారంలో పడిపోయాడు మనకి భయం మన భయం ఓ రకం ఇప్పుడు డబ్బున్న వాళ్ళ భయం మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నా భయం ఏమిటంటే రేపు భిక్ష ఎక్కడి నుంచి వస్తుందని నా భయం ఏమంటే కోటీశ్వరుడి భయం ఏమిటంటే ఈ కోట్లు ఈ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు దీన్ని హూష్కాకి అనిపిస్తాడేమో అని డబ్బున్న వాళ్ళని రెండు వేల నోట్లు పెట్టారు ఇది ఈ రెండు వేల ఏదో మతలబ్బు కోసం పెట్టుకుంటాడు ఎప్పుడో మళ్ళీ ఎలక్షన్ ఎగ్గి ముందో ఎగ్గిన తర్వాత దీన్ని మళ్ళీ తుడిచి పెడతాడు అందుకోసమే ఈ రెండు నోట్లు పెట్టి అందరూ భయపెడుతున్నారా లేదా రెండు వేల నోట్లు వంద రూపాయలు చూసి సంతోషపడుతున్నారు రెండు వేల నోట్లు చూసి సో తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ మధ్యన చిన్నవాళ్ళు చిన్న చిన్న చితక అంటే బేదా బిక్కి వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చూసుకుని ఉత్సాహపడుతున్నారట కోటీశ్వరులు నల్లధనాన్ని ఐదు వందలు వెయ్యి రోట్లలో వాళ్ళందరూ ఆ నోట్లు చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు వీటిని స్వీపింగ్ కారణంగా వీపింగ్ వింటున్నాను కాబట్టి కోటీశ్వరుడికి చాలా భయాలు ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి కాబట్టి కోటీశ్వరుడైపోతే భయాలు పోతాయని మీరు అనుకుంటే అంత పొరపాటు ప్రజాపతి స్థానం పొందితే భయాలు పోతాయని కూడా అంత పొరపాటు ఆయన భయపడతాడు భయ తర్వాత ఆ నేను అనేక చెప్తూ ఉన్నాను అంటే నేనేదో గొప్ప ఘనకార్యం చేశానని కాదు ఆ భాష్యాలో ఉండేటువంటి విషయాన్ని ఆధునిక జీవనానికి అప్లై చేసే ప్రయత్నం ధర్మచోల్లి వీడు మన ఘనత అంతవరకే నేను సంసారాన్ని వర్ణిస్తూ ఉంటా సంసారం అనే మాట వచ్చినప్పుడల్లా దేవుటో చెప్తూ ఉంటా ఆ దేవిటో తెలిసిన ఇన్సెక్యూరిటీ ప్రజాపతి గారికి కూడా ఇన్సెక్యూరిటీ ఇంద్రుడి ఇన్సెక్యూరిటీ మీకు చెప్పాలండి అసలు పురాణం విప్పితే కథలన్నీ ఇంద్రుడి ఇన్సెక్యూరిటీ కథలేవి పురాణంలో ఉన్న గాథలు ఎన్నుంటే అన్నీ ఇంద్రుడి యొక్క ఇన్సెక్యూరిటీ ఏ పురాణమైనా అంటే ఇంద్రుడు ఉన్నాడే వాడు ఎప్పుడూ ఏడుపు కొట్టు ఎప్పుడు ఎవడో రాక్షసులు వచ్చి వాడిని నాలుగు లెంపకాయలు కొట్టి ఆ కుర్చీ నుంచి నా చిన్న ఉండడం వీడు వెళ్ళి ఏడుస్తూ కూర్చోవడం బ్రహ్మదేవుడి దగ్గర ఇంద్రుడంటే వాడు బతికెప్పుడు ఏడుపుకొట్టారు కాబట్టి అరహతి అరహత అంటే సంసారం అంటే ఏమిటి ఇన్సెక్యూరిటీ డిస్సాటిస్ఫాక్షన్ మీకు ఆ తృప్తి అంటే కృతార్థత అంటారు నేను జీవితంలో చేయాల్సిందంతా చేసేసాను పొందాల్సిందంతా పొందేశాను అనే భావన మీకు కలుగుతుందా ఎప్పుడైనా కలగదు ఎందుకు కలగదో తెలుసుకోండి మీరు ఆ మనస్సు యొక్క ప్రవాహంలో మనస్సుతో తదాత్మ్యాన్ని చెంది మనస్సు యొక్క ప్రవాహంలో పోతూ ఉండబట్టి మీకు ఆ భావన కలగదు అయితే రహస్యం ఏమిటంటే మీ స్వరూపములో పొందాల్సిందంతా మీ స్వరూపంలో ఇప్పుడు ఉంది పొందబడియే ఉన్నది చేయాల్సిందంతా మీ స్వరూపంలో చేయబడియే ఉన్నది ప్రయుక్త కృత్స కర్మ కరుత్ ఎవరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు వాడు కృత్సన కర్మ కొరత్ వాడు చేయాల్సిందంతా చేసేసినట్టే పొందాల్సిందంతా కూడా పొందే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి కాబట్టి మీరు ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో పొందాలి చేసింది చాలదు అది అరతి పొందింది చాలదు తక్కువైపోతుందేమో అది భయం సో ఈ రకంగా ఆది శబ్దం చేత ఇంకా ఏవో కొన్ని అవలక్షణాలు ఉంటాయి ఈ భయము అరతి ప్రజాపతి గారికి కూడా ఉన్నాయి అంటే అర్థమేమిటి ఎంత చెప్తికి అంత గాలి ప్రజాపతి గారికి ఉండే భయము అరతి ఆయనకున్నది మీకు నాకు ఉండే భయము అరతి మనకి ఉన్నది అది వాషింగ్టన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకుండే భయములు అరతులు వాళ్ళకున్నాయి హైదరాబాద్లో ఉన్నవాడి భయము అరతి వీడికి ఉన్నది పల్లెటూరులో ఉన్నవాడి భయం అరథతి వాడికి అందరికీ భయము అరతి తప్పనిసరి ప్రజాపతితో సహా ఆ విషయాన్ని శృతి చెప్పబోతోంది దాన్ని బట్టి ఏం ప్రూవ్ అయింది అక్కడికి ఇంత అలంకారం చేసి ఇంత మహిమగల ప్రజాపతి స్థానము ఈ విధంగా జ్ఞానకర్మ ఉపాసనా కర్మల వల్ల పొందబడేది అని గొప్పగా వర్ణించి దాన్ని కోల దాని కూడా సంసారత్వము అనే లక్షణం పోలేదు అది సంసారమే అని చెప్పడం అదొక హేతు రెండవ హేతు ఏమిటి కార్యకరణ లక్షణ కార్యకరణ లక్షణత్వాచ్య సో కార్యకరణ లక్షణము అది ప్రజాపతి స్థానము కార్యము అంటే మనం కర్మచేత సంపాదించుకునేది ఏమండి దాన్ని సంపాదించటానికి యజ్ఞాదులు అంటే అశ్వమేధయాగము ఉపాసన మొదలైనటువంటి ఉపాయాలను మీరు కాబట్టి అశ్వమేధ యాగాది కార్య ఉపా ఉపాయములను ఆచరించి కర్మ ద్వారా ఉపా ఉపాసన కూడా కర్మయ్యాయి మానసిక క్రియ కర్మ ద్వారా దాన్ని మీరు నిర్మాణం చేశారు అంటే దాని అర్థం ఏంటో తెలుసుందండి అది ఎప్పుడో పోతుంది ఎప్పుడో పోతుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేస్తా ఎలా తయారు చేస్తారో ఆ సొల్యూషన్ ఏదో తయారు చేసి దాన్ని బాగా కూల్ చేసి జీరో డిగ్రీస్ కూల్ చేసేస్తే ఐస్ క్రీమ్ తయారవుతుంది ఆ తయారైన ఐస్ క్రీము మళ్ళీ కరిగిపోయి ఇటువంటి చల్లగా చల్లగా అయిపోతుంది ఈ ప్రజాపతి స్థానం కూడా అలాంటిదే దాన్ని మీరు అష్టమవేసము ఉపాసన చేసి తక్కువ వేస్తారు అది కూడా కరిగిపోతుంది అది ఈ పుస్తకం ఒక్కసారి నా చేతికి ఉన్నా ఎప్పటికప్పుడు పొడే ఎప్పటికప్పుడు ఒక సామెతో ఒకటి ఉన్నది సో కార్యకరణ లక్షణ ఇక్కడ మూడు అంకెలు వేసి చెప్పాను మేడం అది అది నేను చెప్పినది ఏ కార్యకరణ నక్షణం నేను చెప్పేది కాదు ఇక్కడ సరిగ్గా వచ్చింది ఆ ప్రజాపతి గారికి కూడా ఓ దేహం ఉన్నది కార్య అంటే దేహం కరణ అంటే ఇంద్రియాలు ఆయన కూడా దేహం ఉందంటే రోగం తప్పదు దేహం ఉందంటే పోతుంది ఆ దేహ వస్తుంది ప్రజాపతి గారికి దేహం కూడా శిథిల వైపు కుప్ప ఆయనకి ఇంద్రియములు ఉంటాయి అంటే కన్ను కాలు మొదలైన ఉంటాయి అంటే కన్ను ఉంటే కేట్రాక్ట్ వస్తుంది కాలు ఉంటే మోకాళ్ళెప్పుడు వస్తాయి కాబట్టి ఆయనకి సమస్య అది రెండవ హేతు కాబట్టి ఆ స్థానం కూడా సంసారమే మూడవది ఏమిటి స్థూలం వ్యక్త అనిత్య విషయత్వాచ్య ప్రజాపతి స్థానము ఈ లక్షణములకు లోబడి ఉన్నది విషయము గోచరము గోచరము అంటే ఏ లక్షణములకు లోబడి ఉన్నది అది స్థూలము అంటే సూక్ష్మం సూక్ష్మం నశించదు స్థూలం నశిస్తుంది అది అది కూడా ఇంకొకసారి చూస్తాను ఇవన్నీ పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు ఇక్కడ ఆనందగిరి ఏదో రాస్తాడు స్థూలము ఇంద్రియ గోచరము అనిచం ఇంకా అంతకంటే విశేషమేమి లేదు అంటే రసమంటే ఇంకా అంతకంటే విశేషమేం లేదనమాట అది స్థూలము స్థూలం ఎందుకైంది ఏదో ఓం భూ ఓం భువహ ఓగుం సువహం మహ ఓం జన ఓంతపహ ఓగుం సత్యం అక్కడ ఉంటుంది ఈ ఆరు లోకాలు దాటి అక్కడ ఉంటుంది అంటే మనకు స్థూలమైంది కదండి ఇప్పుడు వైకుంఠము అలా ఈ ద్వారంలోంచి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోతామని అని ఎవడో అంటాడు వైకుంఠ ద్వారము అని పేరు పెడతా మామూలుగా వెళ్ళి ద్వారంలోంచి వెళ్తే వైకుంఠం వీడే అదే మనిషిగా అదే బుద్ధి అదే అదే లక్షణం అనే ఆలక్షణాలే ఉన్నాయి ఈ ద్వారం నుంచి వెళ్తే వైకుంఠం రాదు ఆ ద్వారం నుంచి వెళ్తే వైకుంఠం వస్తుందని పెట్టారనుకోండి కొంత ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే ఉంటారు దాంతో వీళ్ళందరినీ ఇప్పుడు మేనేజ్ చేయడం అదో పెద్ద కార్యక్రమం కాబట్టి ఇప్పుడు తెలుగు దేవస్థానంలో పెట్టారు ఆధార్ కార్డు ఉంటే కానీ రానివ్వము మూడు నెలలకు ఒకసారి కంటే ఎక్కువ రావడానికి వీలు లేదు అని పెట్టుతున్నాడు మరి ముందేమో జనాలని బాగా ఫ్రాడ్ చేసి చేసి చేసి చేసి ఉసి కొలిపి పురి కొలిపి వాళ్ళందరినీ అక్కడికి బస్సులు వేసేసి రైళ్లు వేసేసి అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు మీరు రావడానికి వీలు లేదని ఈ పరస్పర విరుద్ధమైన చర్యలతో సతమతం అవుతూ ఉంటారు అస్ట్ వైకుంఠ ద్వారము ఆ ద్వారం నుంచి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు వైకుంఠం ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఎక్కడెక్కడ అక్కడ ఉంటుంది వైకుంఠం అంటే స్థూలమైందా లేదా ఇలా అమెరికా స్థూలమా సూక్ష్మమా స్థూలమా ఎందుకంటే ఈ రైలు ఎక్కితే ఆ విమానం ఎక్కితే అమెరికాలో దిగుతారు స్థూలము తర్వాత అవ్యక్తము స్థూలము వ్యక్తము ఇంద్రియ గోచరం స్థూలం ఎందుకంటే స్థూలము కనుకనే ఇంద్రియ గోచరము ఇంద్రియ గోచరము కనుకనే అనిశ్చము పడేదో హేతుహేతు మద్భావాన్ని కూడా వేడిపెట్టుకోవచ్చు స్థూలత్వాదేవం వ్యక్తత్వం వ్యక్తత్వాదేవ అనిశ్చత్వం ఈ మూడు లక్షణములు దాని అంచమంటే కాలంలో అది కరిగిపోతుంది అది ఉండదు కరిగిపోతుంది కాలంలో కరిగిపోతుంది అలాంటిది ప్రజాపతి ఇప్పుడు సినిమాలో ఎక్కడో చూపించారు ఓ పడవలో ఎక్కుతారు పిల్లలందరూ ఆ పడవ అది చాక్యులెట్లతో చేసిన పడవ ఆ తెడ్డు కూడా చాకులెట్టే వీళ్ళు అన్ని అన్ని చాక్యులెట్లు ఈ పిల్లలకి తెలియదు ముందు వాళ్ళు మొదలు పడవనుకుని తోస్తూ ఉంటారు దాన్ని చెడ్లతో ఎవడో గమనిస్తారు ఆ చెడ్డు ముక్క ఇలా విరిగి విరిగితే నోట్లో పెట్టుకుంటాడు చాక్యులెట్ అది అదే ఇది చాక్యులెట్ రాదే కొంతసేపుకి చెడ్లు తినేస్తారు ఇంకా పడవలు విరుగుతున్నారు ఇంకో కొంతమంది పిల్లలకి తెలుస్తుంది వాళ్ళు పరిగెత్తుకొచ్చి ఆ పడవని విరిచికి అనిత్యం అండి అలా ఐస్ క్రీములు కరిగిపోతాయి కదా ఐస్ క్రీమ్ అక్కడ పెట్టి ఒక పవ గంట తర్వాత వస్తే ఉంటుంది తిరిగిపోతుంది ఉండదు ఇవన్నీ కూడా అనిత్యండి కాబట్టి ప్రజాపతి స్థానం కూడా అనిత్యం ఈ లక్షణాలు మూడు లక్షణాలు సంసార లక్షణాలు ఆ మూడు ప్రజాపతి స్థానానికి వచ్చేశాయి ఏమిటా మూడు లక్షణాలు భయము అవతి ఒక లక్షణము ఇన్ని దేహము ఇంద్రియముల తాదార్థ్యమును కలిగి ఉండుట రెండవ లక్షణము స్థూలము కనుకనే వ్యక్తము కనుకనే అనిత్యము అనే మూడవ లక్షణం ఈ మూడు కారణాల చేత ప్రజాపతి స్థానం కూడా సంసారమే మీరు సంసారం నుంచి బయటపడే ప్రయత్నం చూసుకోవాలి కానీ సంసారంలోనే ఇట్నించటూ అట్నించటూ చక్కర్లు కొట్టి ప్రయత్నం చేయకూడదు సంసారం నుంచి బయటపడే ఉపాయం చూసుకోవాలి కదా ఇప్పుడు ఇంట్లో భార్యాపిల్లలతో ప్రేమానురాగాలతో ఉండి ఒక చక్కని ఆదర్శప్రాయమైన గృహస్థ జీవనం గడిపే ప్రయత్నం చేయాలి హైదరాబాద్లో ఉంటూనే హైదరాబాద్ వదిలిపెట్టి డుబాయ్ వెళ్తే మనం ఇంకేదో అయిపోతుంది అనుకుంటే ఏమవుతుంది అక్కడ డుబాయ్ ఇక్కడ ఇక్కడ కొట్లాడుకునే వెళ్ళి డుబాయ్లో కొట్లాడుకుంటాం లేదా అమెరికా వెళ్తే అమెరికాలో కొట్లాడుకుంటాం కాబట్టి మీరు ఉన్న చోట ప్రేమానురాగాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకో ఇంత మూత మనం సుఖపడతామని అనుకోకూడదు ఈ ప్రజాపతి కూడా అలాంటిదే కాబట్టి నీకు మోక్షం కావాలా ప్రజాపతి స్థానం కావాలా అని ఎవడైనా అడిగితే మనం ఏమని సమాధానం చెప్పాలి మాకు మోక్షం కావాలి బాబు ప్రజాపతి స్థానం మీరే అట్టపెట్టుకోండి అని చెప్పాలి అంటే ఇప్పుడు మోక్షం కావాలంటే ఏమైనా ప్రజాపతి స్థానం అక్కర్లేదంటే అర్థం ఏంటో తెలుసుందండి కర్మ ఉపాసనలను మాకు పక్కన పెట్టండి జ్ఞానం దగ్గరికి రండి అని అంటారు ఎందుకంటే మీరు కర్మ ఉపాసనలు అంటే ప్రజాపతి స్థానం ఇంకా అంతకంటే పైన ఏం లేదు కర్మ ఉపాసనల ద్వారా లభించేది అంతకంటే హయ్యెస్ట్ పోస్ట్ మరొకటి లేదు సంసారం లోపల కనుక మీరు సంసారం లోపల పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఊర్ధ్వములమధ శాఖం అధశ్యోర్ధ్వం ప్రసూతాస్త శాఖ ఈ కింద కొమ్మలో ఉండి అశ్వమేధయాగము ఉపాసన చేసేస్తే పైపొమ్మతో అవుతారు కొంతకాలం పైపొమ్మలో ఉండి కింద పొమ్మకు ఈ కొమ్మల్లో కోతుల్లాగా పై నుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉండడమే అదే సాధనతో సంసారంలో భాగమే అంచేతనే లోకంలో కామ్యకర్మలను చేసి వాళ్ళని చూస్తే ఈ మాటలు ఎవరు చెప్పరండి లోకంలో ఇది ఎవరు చెప్పరు ఈ మాట చెప్పి రేపు మీ అందరి చేత సుదర్శన యాగం చేయిస్తాను మీకేమో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి మీరు వస్తారా సుదర్శన యాగాన్ని అంటారు నేను మీ అందరికీ సుదర్శన గాయం చేయించాలంటే ఈ మాటలు చెప్పకూడదు అప్పుడు ఇంకో రకం మాటలు పురాణం నుంచి ఏవో పట్టుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది అసలు సుదర్శనం అంటే ఏమిటి సమ్యక్ దర్శనం అని అర్థం సుదర్శనం అంటే సమ్యక్ దర్శనం అర్థం ఏమిటి చక్రం ఎలా ఉంటుంది మంచి ప్రకాశంగా ఉంటుంది అంటే జ్ఞానం అని ఆ చక్రము జ్ఞానము అది కాలాన్ని అతీతంగా పోయేటువంటి ఆత్మజ్ఞానానికి సూచకము అని మీకు అర్థం అవట్లేదు సుదర్శన సిబ్దాన్ని అదంతా మర్చిపోయి అది అలా జరిగిరా తిరుగుతూ ఉంటుంది అదుపు దాన్ని ఆరాధించినట్లయితే ఈ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వస్తుందని చెట్టుకుంటే ఆ పుణ్యాలన్నీ వస్తాయి కానీ అవన్నీ సంసారాంతర్గతములుగానే ఉండిపోతాయరా అని చెప్పడం వివక్షత దీన్ని చెప్పడం కోసం ఈ చర్చంతా మొదలయ్యింది ఇంక ఇప్పుడు మొదలుపెట్టామే చర్చ ఇలాగా ఇది పోతూ ఉంటుందో ఆరు మాసాలు చర్చ ఇది చూద్దాం బ్రహ్మ విద్యా కేవలాయా మోక్షహేతుత్వం ఇది పదార్థం చేతి ఏమంటే ప్రజాపతిష్టానాన్ని గొప్పగా వర్ణించి తర్వాత దాన్ని గాలి తీసేసి భూమిగా అయిన చిన్న పారేసి ఎందుకండి మీరు గాలి తీసేసి మహాభాగ్యానికి ముందు గాలి పోయడం ఎందుకు దానికి అంటే దాంట్లో కూడా ఒక ప్రయోజనం ఉంది ఏంటంటే ప్రజాపతి స్థానం సంసారమే అని చెప్పడం ఎందుకు అది కూడా ఎందుకు చెప్పడం అంటే బ్రహ్మ విద్య ఒకటి వేరే ఉంది ఎప్పుడు కాంట్రాస్ట్లో చెప్పాలి కాంట్రాక్స్ట్లో చెప్పాలి మీకు ఎన్ని మార్స్లు వచ్చాయి ఎనభై మార్సులు వచ్చాయి ఓకే మీ స్కూల్లో హయ్యెస్ట్ మార్క్ ఎంత సోమవుతుంది ఓహో అలాగా అంటే వీడికి వచ్చిన మార్కు పెద్ద గొప్ప మార్క్ కాదు కదా మీ స్కూల్లో హయ్యెస్ట్ మార్క్ ఎంత నాదే హయ్యెస్ట్ మార్కు అంటే మీడి మార్కు గొప్పదారు కాబట్టి ప్రజాపతి స్థానమును గొప్పగా వర్ణించి దాని గాలి తీసేసి ఎందుకు అలా చేయటం ఈ కర్మల్ని ఉపాసల్ని అలాగ మీరు దియ్యబట్టడం కోసం ఈ ప్రయత్నమా కాదు కాంట్రాస్ట్ చేయటం కోసం దేన్ని కాంట్రాస్ట్ చేస్తారు బ్రహ్మ విద్యని కాంట్రాస్ట్ చేయటం కోసం బ్రహ్మ విద్యని విలక్షణంగా అంటే బ్రహ్మ విద్యతో పాటుగా పోనీ కర్మని కూడా పెట్టుకోవచ్చు మీరు నో కేవల ఆయా ఎంత జాగ్రత్తగా వేశారో చూడండి మళ్ళీ కర్మని ఉపాసనని తీసుకొచ్చి బ్రహ్మవిద్యలో మీరు ప్రవేశపెట్టద్దు ఎందుకంటే కర్మ ఉపాసనలు కలిసి ఉంటాయి బ్రహ్మ విద్య బ్రహ్మవిద్య కర్మ ఉపాసనలతో కలిసేది కాదు కాబట్టి కేవలయాహ అక్కడ ఏమని చెప్తున్నారు జ్ఞాన కర్మ ఫల జ్ఞానము అంటే ఉపాసన ఉపాసనా కర్మ కలిసి ఉంటాయి బ్రహ్మవిద్య విడిగా ఉంటుంది అకేల కేవల అంటే అకేల కేవలాన్ని తిరగేస్తే ఏమొస్తుంది ఆ పదాలను మార్చుకుంటే అకేల కేవలము అంటే అకేల బ్రహ్మవిద్య ఒక్కటే మోక్షహేతు మరి ఇది ఏమిటి బ్రహ్మవిద్య వక్ష్యమాణయాహ అదే చెప్పడం కోసమే ఇదంతా కూడా బ్రహ్మవిద్యకి ఉపోద్ఘాత రూపంగా ఉత్తరార్థం ఉత్తర అంటే ఉత్తరగ్రంథం చెప్పబోయే ఉత్తరగ్రంథంలో బ్రహ్మవిద్య వస్తుంది అది కేవలము అంటే జ్ఞానక ఉపాసనా కర్మలతో కలవదు దానివలన మోక్షము లభిస్తుంది ప్రజాపత్య స్థానం కూడా బంధమే అని ఇంత ప్రణాళికతోటి శృతి ముందుకు అడుగు వేస్తోంది ఎందుకండి బ్రహ్మవిద్య యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్తున్నారు నహీ సంసార విషయాత్ సాధ్య సాధనాది భేదలక్షణాత్ అవిరక్త ఆత్మైకత్వజ్ఞాన విషయ ఆపూషిత్యే ఈ అధికార శబ్దం వస్తూ అధికార శబ్దానికి సంబంధ అని అర్థం చెప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు అతృషి అతృషితస్య పానే ఇవ అతృషి అతృషితస్య పానే అధికార నా ఉంది కదా నా అధికార ఇప్పుడు మంచినీళ్లయందు అధికారం ఎవరికొందో మంచినీళ్ళు పెట్టారండి అక్కడ గ్లాసులు పెట్టారు మంచినీళ్లు ఒక పది గ్లాసులు నీళ్లు నింపి పెట్టారు ఈ గ్లాసులో ఎందు ఈ మంచినీటి ఎందు అధికారం ఎవరికి ఉంటుంది దాహం ఉన్న వాళ్ళకు ఉంటుంది దాహం ఉన్న వాళ్ళ కోసం పెట్టారు మీరు గ్లాస్ తీసుకున్న అలా పెట్టుకుపోతున్నారు ఎందుకంటే పట్టుకుతున్నారు గ్లాస్ అంటే ఉంటే ఉంది దాన్ని అలా ఉండరుతాం మళ్ళీ అక్కడ పెట్టేయడం కానీ అధికారం అంటే ఎవరికి ఉంటుంది దాని అధికారం దుహితుడికి దాహం గలవాడికి మాత్రమే అధికారం దాహం వాళ్ళకి దాని మీద అధికారం లేదు అది అర్హత లేదు సపోజ్ కోటీశ్వరుడు ఈ మొత్తం ఈ మంచినీళ్ళ వ్యవస్థంతా చేసిన వాడు వచ్చాడు అనుకోండి వాడు గ్లాసు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి వాడిని అడుగుతాం ఏమన్నా మీకు దాహం వేస్తోందని పట్టుకెళ్తున్నాడు లేదని ఊర్చబడి అక్కడ పెట్టేమని చెప్తాం వాడు ఓనర్ అయినా కూడా సరే బీ ఓనర్ మంచినీటి ఎందు దాహం వేసిన వాడికి మాత్రమే అధికారం అలాగే దాహం లేనివాడికి మంచినీతి ఉందో అధికారము లేదు అలాగే సంసారమునందు విరక్తి కలవాడికి మాత్రమే బ్రహ్మ విద్య ఉంది అధికారం సంసారమునందు విరక్తి లేదు మాకు కొంచెం సంసారం మాకు అవసరం కొంతమంది అలా ఉన్నారు మాకు సంసారం కావాలి ఏమిటి సంసారము అంటే మేము దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం దేవుడు మా కోరికలు తీరుస్తూ ఉంటాడు కోరికలు తీరినప్పుడల్లా మేము ఉత్సాహంగా ఉంటాము ఎంతోసేపు ఉండదు రా ఉత్సాహం అంటే పోతే పోతుంది మళ్ళీ మళ్ళీ ఇంకో కోరిక పెట్టుకుంటాం ఇంకో పూజ చేసుకుంటాం ఇంకో ఉత్సాహాన్ని తెచ్చుకుంటాం మాకు అసలు కోరికలు లేకుండగా నిరుత్సాహం అనేది లేకుండా కర్మ ఉపాసనలు అనేవి లేకుండా భేదం అనేది లేకుండా అలా ముద్దలాగా ఒక బ్రహ్మ పదార్థం అయిపోయి అలాగే ఉండిపోవడం మాకిష్టం లేదు అలా ఉంటా మీరు ఎప్పుడైనా ఈ కీర్తన చూస్తే తెలుస్తుంది నేను ఊరికే చూసింది సమాజంలో ఉన్నది చెప్పాలని చెప్తున్నాను తప్ప ఎవరిని నిందించటముందు నాకు తాస్తర్యం లేదు నా వివక్ష లేదు నేను చూశాను ఎలాగంటే హరే హరే కృష్ణ హరే కృష్ణ అనే సభలో కూర్చున్నాను మొదటి రోజులో కూర్చోబెట్టాను నన్ను కుర్చీ వేసి కూర్చోబెట్టారు ఎందుకంటే నా వేషం చూసి చూడడం గట్టిబడి ఉంటుంది గట్టి కూర్చోబెట్టి అక్కడ ఎందుకున్నానంటే ప్రారంభం అనేక స్థానాలకి తీసుకుపోతూ ఉంటుంది ఎలా అలా తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో తేళ్తామండి సరే వెంటనే అక్కడ మన ప్రే మన అలా పలహారం చేయడం కూర్చోడం ఈ లోపల ఆయన హార్మోని డోలు తబలు అది బెంగాల్ టైప్ అది ఇక్కడ డిటైక్ అది చాలా విలక్షణంగా ఉంటుంది అది అది తర్వాత ఇంకా ఏవో గిటారు మొదలైనవి అన్నీ వేసుకుని ఆ ట్రూప్ వచ్చి వాళ్ళు మొదలు పెట్టారు హరే కేస్తానాస్తానా మొదలు పెట్టారు ఏమండి మొదలు పెడితే ఎదురుకుండా నేరు నేరు ఊరికే నిర్వికారగా వింటుతా ఇంకా వికారం కూడా ఏమీ లేదు ఇంకా దేనికి వికారం ఆ కృష్ణ శబ్దాన్ని ఇంకొంచెం ఇంకో విధంగా ఉచ్చరిస్తే బాగుండదు కానీ మరి బెంగాల్లో అలాగే ఉచ్చరిస్తారు హరే రామ తర్వాత వస్తుంది హరే రామో హరే రామో రామో ఉంటుంది అది రామాలు ఉండదు అది ఓ అని బలం అనుకుంటాం తెలుగు వాడికి ఓ బెంగాల్ వాళ్ళకి ఓ కాదు ఆయే అది సంబోధనది సుప్రియో అంటే సుప్రియో అంటే సుప్రియ అని అర్థం సో ఇది ఇది ఎక్కడ వస్తే అది గమనించి నిర్వికారంగా అక్కడ కూర్చున్నాను నిర్వికారంగా ఆయన పాడుకున్నాడు దాంట్లో కూడా ఓ మాధుర్యం ఉంటుంది కదండి కొంత ఏదో హార్మోని గిటార్ పెడితే అవరంగా ఉంటుంది ఈ లోపల నేను గమనించాను ఎదురుకుండా ఇటు ఇరవై మంది యంగ్ మిడిల్ ఏజ్డ్ యంగ్ మెన్ అంటే ఇటు ఇరవై మంది యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ విమెన్ ఉన్నారు వాళ్ళు కూర్చోలేకపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు migane ya level to sit and play. i i said what is it that they, as if for so some pressure is building up what is the problem ane evuta annalu jiloplo aina agamanadu inka permission ivvaledu ilaaga oogu pota aagunnaru annada aina pulika andarulo icha ventta let me let me put in dance chetha maripetta Very interesting. Dance could be interesting all today. <laughs> so it is uh, worth observing. It's a beautiful uh, occasion to produce and all that. Therefore, maaga allahanti <laughs> gundalkane ila shantanga undukun anonimus hai. Oh, yavadikka wali anonimus. Anonimus awwane, be anonimus. Until it is మీ గతమంతా మీరు డ్రాప్ చేశారనుకోండి ఇప్పుడు వాట్ ఆర్ యూ నా ఎనానిమస్ నథింగ్ నథింగ్ అండ్ ఇన్ వన్ సెన్స్ కరెక్టే బట్ మోర్ యూఆర్ నాట్ నథింగ్ యు ఆర్ గేర్ యూరో యూఆర్ గేర్ యు ఆర్ ఎనానిమస్ ఏమండి ఎవడైతే ఈ అనానిమిటీని ప్రేమిస్తాడో వాడే మోక్షానికి అర్హుడు ఎనానిమిటీని మీరు ప్రేమించకపోతే మీకు మోక్షం అర్హత లేదు దాహము లేనివానికి నీటితోటి సంబంధం అనవసరం అలాగే ఆ ఎనానిమిటీ అప్రమేయమైన అంటే అప్రమేయ ఎనానిమస్ అంటే అప్రమేయ అది అవ్యక్తం ఇంద్రియ కాదు దానికి ఏ గుణములు ఉండవు ఏ ధర్మములు ఉండవు ఆ నిర్ధర్మకమది అటువంటి శుద్ధ సద్రూపమైన చైతన్యస్వరూపుడుగా నిలిచి ఉండాలి నేను నాకు ఈ చలనము ఈ వికారము వికారము అంటే మార్పులు కదలిక ఈ భేదము ఈ మూడు వద్దు భేదం వద్దు కదలి ఎందుకంటే భేదం ఉంటే కానీ కదలిక వికారము ఉండవు కదలిక వికారము భేదము ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ ఈ మూడు నాకొద్దు నిర్వికార నిష్క్రియ అద్వయ అంటే రెండవది లేని ఆ అప్రమేయ అంటే బుద్ధికి ఇంద్రియములకు గోచరము కానీ వాక్కుతోటి వర్ణింపశక్యము కాని నా స్వరూపంలో నేను నిలిచి ఉంటాను నాకు ఈ వికారములు ఈ క్రియలు ఈ ఫలములు ఇది నాకేమీ వద్దు అని నువ్వంటే అప్పుడు మాత్రమే నీకు ఈ బ్రహ్మ విద్య ఎందు ఉంటుంది లేకపోతే ఉండదు కాదండి సాధన సంసారం ఉంది సాధ్య సాధన అంటే ఏమిటో తెలుసునండి ఇప్పుడు మీరు సపోజ్ మనకి మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు మీరు ఈ వస్తువు తీసుకోండి తీసుకుంటే మీకు ఇన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి అని అమ్ముకు అమ్ముతూ ఉంటారు కదా టీవీల్లో కూడా అమ్మకాలి టీవీల్లో కూడా ఈ అట్లు వేసుకునే పెనం ఉంటుంది చూడండి ఈ పెనం మీద మీరు అట్లు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అది నాన్ స్టిక్ ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇది ఈ పెనం నేను పట్టుకున్నప్పుడు మీకు ఎంత వేడి తగలదు లైట్గా ఉంటుంది తర్వాత వాషింగ్లో అసలు సమస్య ఉండదు ఇది మీరు వెంటనే కొనుక్కోవచ్చు అది వాడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఈ పెనం మీద మీరు ఆ పెనం కొనుక్కున్నారనుకోండి కొనుక్కుంటారు వాడు అంతలా అడ్వర్టైజ్ చేస్తే మీ ఇంట్లో కూర్చొని మీరు కొనుక్కోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఆ ధీమ్ అని ఒక ఉంటుంది అదిలా రెండు మూడు సార్లు నొక్కితే ఎంత టైం పడుతుందో చూసినా ట్వంటీ సెకండ్స్ లోపు ఒక పెద్ద ఆయన డెబ్బై ఆయన ఆయన అలా తీసి ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ టూ అక్కడ వన్ వచ్చేప్పటికీ ఆర్డర్ ఇస్తలే విత్ ఇన్ టూ డేస్ ఈ గుమ్మంలో ఉంటుంది డెబ్బై ఐదేళ్ల వాడు ఇరవై సెకండ్ల లోపు ఈ అర్థ సాధన ఏమిటి సాధ్యము చక్కగా అతనం మీద దోషిలో నివేస్తుంది అది బాగుంటుందా అది బాగుంటుందా లేకపోతే నాకు భోజనం మీద అసలు ఏ రకమైన కోరికయే లేదు అన్నాడు మహాత్ముడు నాకు భోజనం మీద కోరిక లేదండి అంటే మరి ఆకలి వేస్తుందని ఇక్కడ ఆకలి వేస్తుంది నాకు వేయదు ఆకలి వేస్తుంది మరి నువ్వు భోజనం చేస్తూ కనపడ్డావు మరి ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే ఈ దేహాన్ని నిలబెట్టాలి కాబట్టి భోజనం చేస్తున్నావు అని చెప్పాడు ఆయనకి ఈ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే ఏమవుతుంది అలాగే బట్టతలాయనకి షాంపూ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే ఏమిటి ఆయన షాంపూ మీద ఆయనకేమైనా ప్రీతి ఉంటుందా ఇప్పుడు ఈ హోటల్స్ లోనూ వాటిల్లోనూ అప్పుడిప్పుడు హోటల్లో నేను మకాన్ చేస్తూ ఉంటాను అందుకోసం వాళ్ళు సో అక్కడ వాడు ఏవేవో ఇస్తాడు కండిషన్ షాంపూ అనేవన్నీ ఇస్తాడు పటికండి సార్ వాళ్ళకి కంజిషన్ అవ్వలేదు షాంపూ అవసరం లేదు నాలుగు చెమ్ములు నీళ్ళు నెత్తి పోసుకుంటే అయిపోయాయి కాబట్టి ఈ సంసారము ఇదంతా సాధ్య సాధన లక్షణ సంసారి డెఫినేషన్ సంసారం డెఫినేషన్ సాధ్య సాధనాది భేద లక్షణ సంసార డెఫినేషన్ వచ్చిందా లేదా పంచమీని ప్రథమాలోకి మార్చుకోండి కాబట్టి సాధ్యం వేరు సాధనం వేరు నేను వేరు నేను పొందదగిన స్థితి వేరు ఆ పొందడానికి నేను ఆచరించవలసిన కర్మ లేక ఉపాసన వేరు నేను పూజించవలసిన దైవం వేరు అలా పూజించాలి ఆ సాధ్యాన్ని పొందాలి ఈ కర్మ వల్ల ఈ ఫలాన్ని పొందాలి ఈ ఉపాసనతో అది పొందాలి అని సాధ్య సాధన లక్షణ సంసార మాట ఉంది ఆ సరిగా మీద ఈ సాధ్య సాధన లక్షణమైన సంసారము ఎడలా విరక్తి లేని వానికి దాని ఎందుకంటే నేను ఇలా ఎంత శ్రద్ధ ఎంత జనులకు ఆ సాధ్యశాసన రక్షణమైన సంసారం మీద తీవ్రమైన ఆసక్తి ఉంటుంది వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ టీవీల నుండి ఇదే ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక ఛానల్ అంటే ఇదే జయ జయ శంకర ఇదే ఉంటుంది ఆయన ఒక ఆయన వచ్చి కూర్చుంది చాలా గట్టిగా అని ధరిస్తారు తిలకం ఒక్కటే తిలక పంచకట్టు ఇలాంటి లక్షణాలు ఏముండమండి తిలకమే గట్టిగా ఉంటుంది ఆ నామం కానీ అడ్డబొట్టు కానీ గట్టిగా ఉంటుంది మిగతా వేషం అంతా కూడా మంచి ఖరీదైన వేషమే ఉంటుంది చేతులకి నాలుగో ఐదో ఉంగరాలు కూడా ఉంటాయి చేతులకి నాలుగైదు ఉంగరాలు డైమండ్ జింగులు పెట్టేస్తున్నాడంటే పురుషుడై ఉండి క్యా బోల్ రాదూరమైన సమాచారం కూర్చుంటాడు కూర్చొని ఏమిటి మీ సమస్య ఏమిటి అంటే ఆమె మీ కోరిక ఏమిటి సాధ్యం దానికి సాధన ఏమిటంటే మీరు దత్తాత్రేయ టెంపుల్ చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణం చేయండి అంట అంటే పాపం అమ్మగారు కంగారుపుడిపోయి ఇప్పుడు ఈ దత్తాత్రేయ టెంపుల్ ఎక్కడి నుంచి పట్టుకు వస్తాను కంగారుపూడిపోయి మా ఊళ్ళో రామాలయం ఉంది తప్ప దత్తాత్రేయ ఆలయం లేదండి అంటున్నారంట టెలిఫోన్లో అంటే రామాలయంతో పని అవుదమ్మా నీ కష్టాలన్నీ గట్టెక్కాలంటే రాముడి వల్ల ఏం ఉపయోగం లేదు నువ్వు దత్తాత్రేయ ఆలయానికే పోవాలి అక్కడెక్కడో ఉందో అక్కడికి వెళ్ళి మరి వెళ్ళి పదకొండు సార్లు అలా చుట్టూ తిరిగి అక్కడ ముగ్గురు భిక్షగాళ్ళకి భోజనం పెట్టు ఆ మాటలన్నీ బానే ఉన్నాయి దీక్షగాడికి భోజనం పెట్టడం వరకు బాగున్నాయి కానీ ఎందుకు భోజనం పెట్టడం అంటే ఈమె కోరిక తీరడం కోసం సరేనండి అలాగే సరేనమ్మా చాలా సంతోషం ఆయన హీ థింక్ హీ డూయింగ్ ఎ గ్రెట్ సర్వీస్ టు ది సొసైటీ ఆధ్యాత్మిక సర్వీస్ హీ థింక్స్ లైక్ దాట్ నాట్ ఓన్లీ హీ థింక్స్ అమ్మగారు కూడా అలాగే అనుకుంటారు నాట్ ఓన్లీ దీస్ టూ పీపుల్ ఆ ఛానల్ వాడు ఉంటాడే వారికి మీరు మహా విద్వాంసులు అనుకుంటాడు మీరు ఫోన్ చేసి ఆ ఛానల్ ఎడిటర్ ఉంటాడు చీఫ్ ఎడిటర్ వాడికి ఫోన్ చేసి ఇదంతా తప్పులు చెప్తున్నారని చెప్పండి వాడికి ఏం మాట్లాడతావా సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అవర్ రేటింగ్ ఈజ్ హయ్యెస్ట్ హూఆర్ యూ టు ఆ ప్రోగ్రామ్ రేటింగ్ హైయెస్ట్ ఉంది సో వాట్ ఆర్ యూ డాకింగ్ అంటారు కాదు తప్పులు రాని తప్పులు పెడుతున్నాడు ఆ అది మాకు అవన్నీ అనవసరం అండి రేటింగ్ బాగుంది కదా దాని కమర్షియల్స్ వస్తున్నాయి రేటింగ్ బాగుంది తప్పులు ఏముందండి ఒత్తు కొంచెం అయితే ఉన్నట్టుందని నడిచి ఈ సంసారం ఉంది చూసారా అబ్బో చాలా డేంజర్ అండి దాంట్లో సాధ్యము సాధనము భేదము వీటితో నిండి ఉంది ఎక్కడ ప్రతి అడుగులో సాధ్యం సాధ్యం సాధ్యం